అంతేగాని ఈయన్ని ఈయన ఉన్న ల్యాబోరేటరీతో సహా కిడ్నాప్ చేసి పట్టుకెళ్తే గానీ ఆ రిజల్ట్ రాదు అన్నట్టుగా ఉండదు అక్కడ కూడా ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే వన్స్ యూ నో ది సబ్స్టెన్స్ షేప్స్ డు నాట్ షేప్స్ తెలిసిన ఎందుకంటే షేప్స్ సపోజ్ మీకు హండ్రెడ్ షేప్స్ తెలిసాయనుకోండి మీకు తెలియని షేప్స్ ఎన్ని ఇన్ఫినిట్ ఉంటాయి సో ఇప్పుడు నాకు ఎన్ని షేప్స్ మీకు తెలియవు ఇన్ఫినిట్ మైనస్ హండ్రెడ్ మీకు తెలియావు ఇంకోటికి రెండు వందల షేపులు తెలిసాయి తెలియనివి ఇన్ఫినిట్ మైనస్ టూ హండ్రెడ్ ఇంకోహరికి టెన్ థౌజండ్ షేప్స్ తెలిసాయి తెలియనివన్నీ ఇన్ఫినిట్ మైనస్ టెన్ థౌజండ్ నాకు షేప్స్ కావాలి చెప్పగా ఆ సబ్స్టెన్స్ నాకు తెలుసుంటాయి వీరికి తెలియనివన్నీ తెలియని బికాస్ షేప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ది సబ్స్టెన్స్ లోన్ మ్యాటర్స్ ఈ విధంగా ఆర్గ్యుమెంట్ కాబట్టి జగత్తులో ఎన్ని షేప్స్ ఉన్నాయన్నది ముఖ్యం కాదు జగత్తు యొక్క మూలమేమిటి పంచభూతములు అంటే మాకు జగత్ తెలిసిపోయిందంటే కాదండి మీకు ఆస్ట్రేలియా తెలియలేదు ఏమి తెలియకపోవడం తెలుసా ఆస్ట్రేలియా ఎలా తెలుసు పంచభూతాలండి పసిఫిక్ సముద్రం మీకు తెలుసా తెలుసు అయితే మీకు అట్లాంటిక్ తెలుసా తెలియదు లేబడినట్ని తెలుసు రేటండి మీరు ఎక్కడైనా సముద్ర తీరానికి వెళ్ళారా ఈ బీచ్ ఎంత అంటుండీ అన్ని బీచ్లు ఒక్కలాగా ఉంటారు కొంతమందికి బీచ్లు పిచ్చి ఉంటుంది ఇది వెస్టర్న్ పిచ్చి ఇది ఈ బీచ్ చూసావా ఆ బీచ్ చూసేవా నేను బేటోనా బీచ్ చూసాను కానీ మరో బీచ్ చూడలేదు అయితే మళ్ళీ వేళ చూద్దాం నేను ఎదురు చూస్తాను సేమ్ ఒక బీచ్ చూస్తే ప్రపంచంలో అన్ని బీచ్లు చూసినట్ట విశాఖపట్నం బీచ్ రామకృష్ణ బీచ్ చూసేస్తే మీరు ప్రపంచంలో ఎన్ని బీచ్ ఉన్నాయో అన్నీ చూసేస్తుంటారు ఆఖరికి రామకృష్ణ బీచ్లో ఈ తోకుడు బండి మీద పెట్టి వాడు కొబ్బరికాయ నీళ్ళు అమ్ముతాడు మొక్కజొన్న పొత్తులును కొబ్బరికాయ నీళ్ళు అమ్ముతాడు రామకృష్ణ బీచ్లో విశాఖపట్నంలో నేను బ్రెజిల్ వెళ్లా బ్రెజిల్ లో వరల్డ్ ఫేమస్ బీచ్ ఒకటి వరల్డ్ ఫేమస్ బీచ్ అంటే వరల్డ్ ఫేమస్ అక్కడ ఈ వేల్స్ మీద చేస్తారు సర్ఫీ మీద చేస్తారు దానికి కాంపిటీషన్స్ వరల్డ్ కాంపిటీషన్ వరల్డ్ ఒలింపిక్స్ దానికే ఉంటాయి అది అక్కడ దొరుకుతాయి ఆ బీచ్ అది చూసా మన విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లాగే ఉండదు అండ్ అక్కడ కూడా వాళ్ళు తేపుడు బొండి మీద కొబ్బరికాయలు మొక్కదొన్న పొత్తులు అమ్ముతున్నాం ఆ వేళ నా లంచ్ అదే ఇంకేం తింటాం ఆ దేశంలో మొక్కదొన్న పొత్తు కొట్టుకుని కొబ్బరి నీళ్ళు కాని బాగానే ఉంది ఆరోగ్యంగా పంచిగా ఉంది అనిపించింది అన్ని బీచ్లు ఒక్కట ఎందుకంటే ఎసెన్షియల్లీ పృథివీ జలం దట్ ఈజ్ వాట్ ఏ బీచీ ఇంతకంటే ఇంకా మీకు కొత్త ఏం వస్తుంది కొత్త కొత్త కొత్త అంటే అది టూరిజం ప్రమోషన్ కు ఉపయోగపడుతుంది బిజినెస్కి ఉపయోగపడుతుంది తప్పిస్తే తత్వంలో మాత్రం కాబట్టి ఏకైనా మృతి పిండైనా మట్టి ముద్ద అంటే ఇది ఉంటుంది దీన్ని ఏ షేప్లోకైనా తీసుకురావచ్చు ఇలా విధి ప్రతి అని తెలిస్తే సర్వం మృణ్మయం విజ్ఞాతం మొత్తం మట్టితో చేసిన ఏ పదార్థమైనా సరే కొండ కావచ్చు బాణ కావచ్చు నీకుడు కావచ్చు చైనాలో ఇంకా ఏవేవో పదార్థాలు చేస్తారు అవి కావచ్చు మృరన్మయ మృద్వికారము మయ్ కంటే వికారార్థంలో వస్తుంది అంతా కూడా ఎందుకంటే ఈ షేప్స్ ఈ నేమ్స్ అన్ని కూడా వచారంభణం వికారహ నామేయం ఆల్ దీస్ షేడ్స్ ఆర్ నథింగ్ బట్ వచ ఆరే దే ఆర్ ఆల్ ప్రొనౌన్స్డ్ ఆ దే ఆర్ ఓన్లీ నేమ్స్ నామ్యేయం అంటే ధ్యేయ ప్రత్యానికి సేక్ క నాం సేక్ నామ మాత్రమే నామం తప్ప పేరు తప్పింకే మరి సత్యవస్తువు కేవలము మృత్తిక మాత్రమే ఇక్కడ పాఠము మృత్తిక గురించి కాదు మృత్తిక దృష్టాంతం పాఠము దీని నుంచి వచ్చేటువంటి కంక్లూషన్స్ మైండ్ డాగ్లింగ్ కంక్లూషన్స్ వస్తాయి ఆఖరికి ఏం చెప్పబోతామంటే జగత్తుని ఏవైతే అనుకుంటున్నావో అదంతా నామరూపములు వాచా ఆరభ్యతే మనసా నిరూప్యతే మనస్సు ఒక రూపాన్ని ప్రొవైడ్ చేస్తుంది వాక్కు నామాన్ని ప్రొవైడ్ ఈ మనస్సు ఈ వాక్కు లేకపోతే నువ్వు జగత్ అనేది ఉండవచ్చు జగత్ అనేది వేరే ఏమీ లేదు వాక్కు మనస్సు కలిపి ఒక జగత్తును నిర్మాణం చేస్తాయి ఆ జగత్తులో మనం బతుకుతూ ఉంటాం అది సత్యం అనుకుంటావు అది సత్యం కాదు సత్యం ఎక్కడుందో నువ్వు వెతకాల్సి ఉంటుంది వృత్తికేత్యేవ సత్యం బయట ఉందని నువ్వేదనుకుంటున్నావో అది దాని సత్యం ఏమిటో ఇంకా వెతికి పట్టుకోవడం తర్వాత లోపల ఏదో ఉంద నువ్వు అనుకుంటున్నావు దీని సత్యం వెతికి పెట్టుకోవాలి ఈ బయట లోపల విభాగాల్లో మూలంలో ఏముందో వెతికి పెట్టుకోవాలి కాబట్టి మనం మీరు ఆలోచించండి చాలా ప్రధానమైన సమాచారం జగత్తు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి మీకున్న కల్పనలు అన్నీ అది బయట ఉంది తప్పు జగత్తు లోపల నేనున్నాను జగత్తులో భాగంగా నేనున్నాను అనుకుంటున్నారు తప్పు ప్రపంచం జగత్తుంది జగత్తులో భూగోళం ఉంది భూగోళంలో ఇండియా ఉంది ఇండియాలో సికింద్రాబాద్ ఉంది సికింద్రాబాద్ లో ఇల్లుంది ఇల్లులో రూమ్ ఉంది రూమ్లో నేనున్నానని మీరు అనుకుంటున్నారు తప్పు తప్పు తప్పు తప్పు జగత్తులో పొందదగ్గర ఒకటి ఉన్నది సంథింగ్ టు బే కంప్లీష్ డేర్ ఇన్ ది వరల్డ్ అవుట్ ఇన్ ది వరల్డ్ తప్పు జగత్తు నిత్యమే నేను పుట్టినో చచ్చిపోతాను తప్పు ఇంకా అన్నీ తప్ప అయితే మరి అన్ని ఎందుకంటే ఘటం దానికోసమే ఇప్పుడు ఘటం అంటే ఏంటండి ఘటం జస్ట్ ఎ ప్రసెన్స్ మీరు జగత్తు జగత్ అంటే ఏది జగత్తు ఇల్లు వసిలి రోడ్లు ఏటదే జగత్ అంటే అవన్నీ పదార్థముల యొక్క సమాహారమే కదా ఆ పదార్థముల యొక్క శక్త ఎంతో తెలుసుకోవాలంటే ఘటం దృష్టాంతంగా జీతం ఘటన సత్యమైతే జగత్తు సత్యం అవుతుందండి ఘటన్ నిత్య అయితే జగత్తు నిత్యం అవుతుందండి ఘటన్ నోట్లో ఉంటే నోట్లో ఉండడం అంటే వాచ ఆరభ్యతే జగత్తుంటా వచ ఆరే అవుతుందండి ఘటను కేవలము మానసిక కల్పన మాత్రమే అయితే జగత్తు అంతే అవుతుందండి కాబట్టి ఘటాన్ని ఘటానాన్ని నిర్మాతు త్రిభువన విధాన ఘట ఘటం చేసుకున్న కుమరి త్రిభువనాల్ని నిర్మాణం చేసిన బ్రహ్మగారు వీడి గతికి వెళ్తే ఆయన గతికితే ఉంటుంది వీడి సత్తా తింటే ఆయన సత్తా తిరుగుతుంది అంతే సంగతి వీడి చేసింది ఏమీ లేదంటే ఆయన చేసింది కూడా ఏమీ లేదు సస్యకర్తారమ విద్య కర్తారము కాబట్టి అది సమాచారం దీని మీద భాష్యకారులు ఆ దృష్టాంతాన్ని మీరు దార్ష్టాంతికాన్ని గురించి కంగారు పడద్దు తర్వాత చూద్దాం ఇందులో ఒక నెల రోజులు ఘటాన్ని గురించి తర్వాత అసలు తచ్చిన దగ్గర తర్వాత వద్దాం భాష్యకారులు ఏమన్నా ఆ దేశోభవతి సోమ్య ఇది అవతారిక అండి నాకు అవతారితలు ఇంకా అన్ని ఒక రకంగానే ఉంటాయి నేను మళ్ళీ ఇంక వెరిఫై చేసుకుంటూ ఉండాలి ఇది ఆనందగిరి మన వేళది కైలాసాస్త్రం పబ్లికేషన్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పబ్లికేషన్ మళ్ళీ మొదటికి వచ్చింది కదా ఎందుకంటే ఆనందగిరి చేయకుండా నాకు కావాల్సిందది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా ఆనందగిరి టీకా హీ థ్రోస్ లైక్ ఒకేషనల్ నాట్ ఆల్వేజ్ బట్ అప్పుడప్పుడు హీ హెల్ప్స్ ఆల్సో తర్వాత విష్ణు దేవానందగిరి గారి టిప్పని ఉన్నది వేది వేర్లేదు దేవారణం ఉపనిషత్తు అంతా ఎక్కువ లేదు అవసరం కూడా లేదు గృహారణ్యం అనేవాడికి తీస్తే నారికేళ్ల పాకంలో ఉంటుంది కనుక దానికి టిప్పని ఎక్కువ అవసరం ఉంటుంది దీనికి కొంచెం సరళంగా ఒక రకంగా సరళంగా ఉంటుంది అంతేతని తక్కువ బట్ స్కిల్ తీస్తే ఆ టిప్పణి అండ్ ఈ టీకా టీక అంటే ఏమిటనుకుంటున్నారు టీకా గురువున గురుసేది అలాగంటారు దాన్ని గురువు గురువు టీకా కాబట్టి దాని మీద ఉండే ప్రేమతో ఈ పుస్తకం పుట్టుకులాగాడ్డాం ఫస్ట్ సో యథాస ఆదేశతం గురించి మట్టి గురించి కాదు ఒక ఆదేశం గురించి మాట్లాడుతున్నాం ఎటువంటి ఉపదేశం అంటే ఆ ఉపదేశాన్ని కనుక మీరు ఆకలింపు చేసుకుంటే మీకు జీవితంలో ఉన్న అసంతృప్తి అపూర్ణత ఎదురు మీరు వెంటనే కొత్త అర్థమైపోతే జీవనముక్తి లేకపోతారు అటువంటి ఉపదేశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం సో ఆ అవతారిక చూడండి లేదంటే ఏదో భక్తి ఘటం అనుకుని పోయారు సో యథాస ఆదేశో భవతి తక్షణము ఆ అద్భుతమైన ఉపదేశం అది ఎలా ఉంటుందో దాని స్వరూప స్వభావాలు ఏవైతే చెప్తానో ఇప్పుడు అని మొదలుపెట్టి హే సోమ్య హే ప్రియదర్శన సోమ అంటే చంద్ర చంద్రుణ్ణి చూస్తే ఆహ్లాదం కలుగుతుంది అలాగే నిన్ను చూస్తే కూడా ఆహ్లాదం కలుగుతోంది సోమవ ప్రియదర్శన రాముణ్ణి అలా వర్ణించాడు వల్మీకి చంద్రుడి వలె చూడటానికి ఆహ్లాదము కలిగించేవాడు చూడగానే ఆహ్లాదం కలుగుతుంది అది సోమ్యా అంటే అని ఆ రకంగా ఎంకరేజ్ చేస్తూ అతని మనస్సులో ఏదైనా కించన కించపడ్డా చూడండి కృష్ణ అడిగానుకో ఆయన ప్రశ్న అడుగుతాను చెప్పరా నేను ఇలాంటి పొరపాటు ఒక చేశాను ఏం చదువుతున్నావా బాబు అంటే నేను బీఎస్ఈ చదువుతున్నానండి ఆహా అలాగా వెరీ నైట్ నీ మేజర్ ఏమిటంటే నా మేజర్ కెమిస్ట్రీ ఓ వండర్ఫుల్ అని గమ్ము స్పాంటేనియస్ గా కెమిస్ట్రీలో ప్రశ్న వేస్తాం వేస్తే వాడు వ్యాయామోహం వేస్తాడు వాడు వ్యాయమోహం వేస్తే పర్వాలేదు ఆ తర్వాత మేము వ్యాయమోహం వస్తాను చుట్టుపక్కల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వ్యాయమోహం వేస్తారు అందరికీ అందరాసింగ్ ఆ తర్వాత ఇంక ఈ పొరపాటు మనం ఎప్పుడు చేయకూడదు ఆశీర్వదనం ఉండాలి కానీ ప్రశ్నలు వేయకూడదు కించపడతాడు అప్పుడు కించపడతా ప్రశ్న చీరా వేసిన తర్వాత కించపడతాడు అనుకోండి అప్పుడేం చేయాలి మనం దాన్ని ఎలాగంటే అది అది నేనేదో ఉన్నప్పుడు అలా ఉంది నువ్వు చెప్పకుండా మీ నిరస్లో ఉండకపోవచ్చు ఆ పర్వాలేదు వండర్ఫుల్ ఏ టైదు అలాగే అలాగే ఇక్కడ కూడా హే సోమ్య ప్రియ దర్శన నువ్వు కించపడకమ్మా నీకు తెలియపోయినా పర్వాలేదు ఆదేశం ఒకటి ఉంటుంది అది ఎలా ఉంటుందో చెప్తాను నువ్వు ముందు దృష్టాంతం అర్థం చేసుకో హే సోమ్య అతన్ని ప్రోత్సాహం చేస్తూ మాట్లాడుతున్నాడు తండ్రి అంటే గురువే గురువు తండ్రి సిమిలర్ పూర్వం వాళ్ళు అంత పిచ్చి ఆసక్తిగా ఉండేవారు తను పాపం వాళ్ళు రకంగా జీవనం గడుపుతూ ఉండేవారు ఒక జనరేషన్ పూర్వం వాళ్ళు వాళ్ళకి మన పిల్లవాడు పెరిగి పెద్దవాడై యోగ్యుడిగా తయారై డబ్బు సంపాదించుకుని వాడు బ్రతుకువాడు బ్రతుకుతాడో బ్రతకడం అనే భయం ఉండేది తనలో ఇప్పుడు వాళ్ళకి వాడు ఇంకా గర్భస్థంగా ఉండగానే ఈ పుట్టబోయే శిశువు వీడి జెండర్ అయితే వీరు మేల ఫిమేలా అనే బెంగా బెంగా నుంచే పీరియ వస్తే వస్తుంది ఓ టై పని మేల్ మేల్ కదా వీరికి క్యాంటీన్ కాదు కాన్వెంట్ లో సీటు దొరుకుతుందో రావు అని బెంగా కాన్వెంట్ లో సీట్లు దొరికాక వీరికి మంచి మార్కులు వస్తాయి రావు ఇంగ్లీష్ బాగా వస్తుందో రాబో టెన్త్ క్లాస్ లో ఫైవ్ హండ్రెడ్ దాటి మార్కులు వస్తాయి రావు అని అలాగే ప్రతీదీ క్రిస్టలైజ్ చేసేసుకుని ఉంటాడు ఇలా ఉండాలి ఆ పలానా సెంట్యాన్స్ లో సీట్లు టెన్త్ క్లాస్ లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ప్యాప్ రావాలి ఇంటర్మీడియట్ లో ఈ ర్యాంక్ రావాలి ఈ బిర్లాలోనో లేకపోతే మరో బీటెక్ రావాలి అది కూడా కంప్యూటర్లో అయితే మరో రావాలి ఆ తర్వాత ఎంఎస్ రావాలి తర్వాత మంచి అమ్మాయిని పిల్లని పెళ్ళాడాలి కట్టం తీసుకోవాలి ఐబీఎం లో ఉద్యోగం రావాలి వాడికి మళ్ళీ మగపిల్లా ఆడపిల్ల పుట్టాలి వాడేమో ఇల్లు కట్టుకోవాలి అంతా ముందే క్రిస్టలైజ్ చేసి పెట్టేస్తాడు ఎజెండా అంతా కూడా దీంట్లో ఏదైనా ప్రెషర్ అంతా తేడా వచ్చిందంటే గ్రహాలు తేడా వచ్చే నక్షత్రాలు తేడా వచ్చే జగత్తు పడైపోయింది ఇది పడైపోయింది అది పడైపోయింది ఎలా ఉంటుందా జగత్తు పూర్వం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలుసు పిల్లవాడి పుట్టాడంటే శుభం అని ఊరుకున్నాడు వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నా అంటే పెరిగి పెద్దవాడు అవుతాడు మరి ఇంకేమవుతాడు ఏమేమి చేస్తుంటే పెద్దవాడు అవుతాడు అదే ఐదు ఏళ్ళు వచ్చారు రా అక్షరాభ్యాసం చేయండి రాంటే ఓ మన కర్తవ్యం పిల్లవాడికి ఐదు వస్తే అక్షరాభ్యాసం చేయటం మన కర్తవ్యం వాడికైతే ఓర్ణమ శివాయ అక్షరాభ్యాసం అంటే వాడేదో పరిశుభ్ర రాసేసి ఏదో ధరిస్తాడని కాదు అని శివాయ వాడి వాడిని నూట పట్టు అనిపించాను అనిపిస్తే వాడు బాగుపడతాడు అది అనిపించకపోతే చనిపోతాడు అని వాడి చేతను ఓన్నమ శివాయ అని అనిపించడం అనిపించేసి ఇంక ఉద్యోగం ఇంకా ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్నాడా దిద్దేడా వీళ్ళకి ఏం పట్టదు ఓ నమ మీద ఉన్న శ్రద్ధ ఆ తర్వాత వీడు అక్షరాలు నేర్చుకోవడం మీద ఉండదు ఇంకా వాడు ప్రారంభానుసారంగా నడుస్తూ ఉంటుంది నేర్చుకున్నవాడు నేర్చుకుంటాడు లేనివాడు లేదు ఆ తర్వాత ఏ వాళ్ళు చదివితే ఒక ప్రవాహంగా ఆ ప్రవాహంలో ఎవడు ఏ చదువు చదివితే ఆ చదువు చదివాడు అంతే అంతే నన్ను ఎవరిలో అడిగారు కానీ జీవితం మీరు ఎంఎస్సీ ఎలా చదివారండి నేను ఆలోచించి చూస్తే నేను ఎంఎస్సీ చదవాలని మన ఆయన సంకల్పించలేదు నేను ఎంఎస్సీ చదవాలని నేను సంకల్పించలేదు మరి ఎందుకు చదివానో నాకు చెప్పాను ఓ గాలి వాతంగా చదివానంతే ఎలా బతుకుతాడు వీడు వీడికి వీడికి తిండి దొరుకుతుందా విగ్రహం చేసుకుని బతకగలుగుతాడా బతకలేడా అనే ప్రశ్న ఉండేది కాదు అసలు అద్భైతం ఈ రోజు చదండి కోటీశ్వరుడు తన కోరిక ఎలా బతుకుతాడు అని దెండ పెట్టుకునే ఉంటాడు ప్రకృతి ధార ఒకటి ఉంది సకల ప్రాణుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఆ ధారలో వీడు బ్రతుకుతాడు అనే అర్థం కాదు ప్రారంభ ధార ఉన్నది కాలధార ఆ ధారలో అన్ని అన్ని అందరూ ఆ ధారలో పడి వెళ్తూ ఉంటారు ముందుకి అలాగే వీడు వెళ్తాడు వీడు ఒక్కడే స్పెషల్గా వచ్చాడా అనేటువంటి వివేకం ఎవరికి లేదు ఇంకేతనే ప్రతివాడు ఇచ్చిపోతాడు భయపడిపోతాడు పిల్లల్ని కనీదాకా ఉన్న ఉత్సాహం పిల్లల్ని కన్న తర్వాత వీళ్ళ బతికేవిటా అనే దొంగలే కొట్టుకు వీడు దెంగ దొంగలాగే ఉంటుందండి వాడు పైకొచ్చి పైకొచ్చి వస్తాడు ఎవడ ఎవడై ప్రానర్ దాయి అందరూ వెళ్ళరావాలో అలాగే వస్తూ ఉంటారు కేవలము మన కర్తవ్యాన్ని మనం చేయటం అనే ఒక్క పాయింట్ మినహాయిస్తే డూ యువర్ డ్యూటీ స్వధర్మాన్ని చేయి పిల్లడానికి కన్నావు నేను తండ్రిని అనుకుంటున్నావు కాబట్టి వాడికి ఏమో అక్షరాభ్యాసం చేయి అక్షరాభ్యాసం చేయి నీ డ్యూటీ వాడి మెల్ల రంజన్ బాబు బారాయి నీ డ్యూటీ వాడికి స్కూల్కి వెళ్తానంటే ఫీజు కట్టు డ్యూటీ డ్యూటీ మినహాయిస్తే మన కంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు వాడు అలా పైకి వస్తారు సంస్కారాలు ఉంటాయి మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది పైకి వచ్చేస్తాడు మన వల్ల పైకి రాదు పైకి రానివాడు ఎప్పుడు వాడి వాడి ప్రారంభంలో వాడిపోతాడు తర్వాత ఇంకోటి ఇప్పుడు బీటెక్లో చదివిస్తున్నారు కదా అని పైకి వచ్చేది పైకి రాలేదు అని ఒక ఆయన ఉన్నారు ఐఐటిలో ఎంటెక్ పిహెచ్డి ఇన్ కార్నల్ యూనివర్సిటీ ఐబిఎంలో ఉద్యోగం నా దగ్గర వచ్చి నా అంత అభాగ్యుని ఇంకొక అని అన్నాడు అంటే నేను అతన్ని ఓదార్చి నేను మనసులో అనుకున్నా ఆహా విధి బలీయం కదా ఈ వ్యక్తిలో చూసి అసూయపడి వీడి ఉన్న దాంట్లో వీడి వీడి ఒంటి మీద ధూళి మన మీద పడితే చాలనుకునేటువంటి యువకులు భారతదేశంలో కోటి మంది ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ చేసి కానీ ఏం అక్కడ అమ్మాయిని వెళ్ళేశాడు ఆ పెళ్లి బ్రేక్ అయిపోయింది కోర్టులో పడి కొట్టుకుంటున్నాడు కోర్టు వాళ్ళు ఇతనికి ఆ అమ్మాయికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఇవ్వమని చేశారు అతను గత పది సంవత్సరాల్లో సంపాదించిన సేవింగ్స్ అంతా తిరిగి పెట్టుకోండి చికాగో నగరంలో ఇల్లు ఒకటి సంపాదించాడు అది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వీడికి థ్యాంక్స్ కూడా చెప్పదు నేను ఇదంతా ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇంకా నాకు రావాల్సింది ఇంకా రానలేదు వీడి ఇంకా వీడు గతిగా ఉండడమని కూడా అది కూడా పొరపాటు అయినట్టుగా అలా గురిగా చూస్తుంది సో వీడు అభా అభాగ్యుడు ఇంకేం సో కాబట్టి జీవితంలో మనం అనుకున్నట్టుగా బీఎస్సీ ఎంటెక్ బీటెక్ పిహెచ్డి ఐబిఎం ఉద్యోగం అలా అది జీవితానికి పరమార్థం అని అనుకుంటే అలా ఉండదు జీవితం జీవితం చాలా విడ్డూరంగా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే జీవిత సత్యం మనం ఎరగకపోవడం చేత ఈ ప్రారంభం ఉంటుంది మనం జగత్తు గురించి జీవితాన్ని గురించి మనకున్న కల్పనలు మీరు ఆలోచించండి ఎందుకంటే ఇలాగంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటే మీరు ఆలోచించండి అనకపోతే ఉంటాం జగత్తు గురించి జీవితాన్ని గురించి మనకున్న కల్పనలు సర్వథ అసత్యం నేను రాజమండ్రిలో పాఠం చెప్పాను పాఠం చెప్తే వాళ్ళు దే కుడ్ నాట్ హ్యాండిల్ సమాజ్ దాంట్ కుడ్ నాట్ హ్యాండిల్ కావచ్చు పండితులు కవులు అవధానం ఉంటారు ఇచ్చేస్తూ ఉంటారు వచ్చేస్తూ ఉంటారు నేను చెప్పిన ఒక్కొక్క వాక్యాన్ని కళ్ళు తిండిపోయిన తగిలిపోయారు వాళ్ళకి ఎందుకంటే జగత్తు ఎందు వాళ్లకు ఉన్న దృష్టికోణం అంత దోషభూష్టంగా ఉంటుంది అంత ఆగ్రహయుక్తంగా ఉంటుంది ఒక పండితుడు ఒక పండితుడు కాదు కవి ఒక కవి నా వచ్చి జగత్తు మిథ్యా అని అని ఒక వాదం ఉందండి అనేదే మొదలు పెట్టాను అంటే నేను అన్నాను నేను చెప్పాను పాఠం చెప్పేప్పుడు చెప్పాను అతనికి సమాధానంగా కూడా చెప్పాను జగత్తు మిథ్యా అని నేను అంటున్నానంటే అది ఒక వాదం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అని ఒక స్కూల్ ఖాతాని నువ్వు అనుకుంటున్నంత కాలం నీకు సత్యం అవగతం కాదు జగత్తు విత్యాన్ని నేను చెప్పానంటే అది ప్రమాణ సిద్ధమైనటువంటి సత్యాన్ని అనుభవ సిద్ధమైన సత్యాన్ని ద ట్రూత్ విచ్ వీ నో క్లియర్లీ అండ్ వీ సీ అటు అండర్స్టాండ్ వాడే అంటారు టై నువ్వు వచ్చే ఉపనిషత్ పాఠం దగ్గరికి వచ్చాయి వాడో అంటారు వాటి వాడవతాకి ఏం కలిపి అనుకుంటున్నావు లేదా అవధానంలో అప్రస్తుత ప్రశంస చేయడం అనుకుంటున్నావు వాటి ఆన్సర్ చేస్తాం జగత్తు గురించి నీకున్న కల్పన సుతరాము తప్పు అది నిత్యాంటే అసలు నిత్యాంతే అనుభవం నుంచి వచ్చినటువంటి ఒక కరుణాపూర్ణమైన వాక్యం నీ మీద ఉండే ప్రేమతో పలికిన పలుకు అంతేకాదు నీ ముందు పాండిత్యాన్ని నిరూపించడం కోసం పలికి పలుకు నీ మీద ఉండే అభిమా ప్రేమతో అనుదాంతో మీరు బాగుపడాలని పలికిన పలుకు ట్రై టు నో ఓ మ్యాన్ డే నై నో దేశాలు వాట్ యూ థింక్ అద్వైతం ఉంటే ఎవర వేదాంతం అంటే అని నేను ఐ కోల్ ఏం వాళ్ళందరూ పండితులు పాండిత్యం ఈజ్ వన్ థింగ్ ఒక్క వాక్యం చాలు మనిషి జీవితాన్ని బాగు చేయటానికి ఇష్యూ హోన్లీ నోటి ప్రాపర్లు ఎందుకే కనుక ఈ ఆదేశమో ఎత్తిది ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లే ఆదేశం ఆ ఉపదేశం పట్టండ్ ఉపదేశం అయితే అది వివరిస్తున్నారు యథాలోకే ఏకేన మృత్తిండేనా కరక కుంభాది కారణభూతేనా విజ్ఞాతేనా తం మృన్మయం మృద్వికారజాతం విజ్ఞాతం సార్ రిపికేషన్లా అనిపిస్తుంది అంటే మంత్రంలో ఉండే పదానికి అర్థం చెప్తున్నారు మంత్రంలో మృన్మయం అని ఉంది దానికి అర్థం మృద్వికారజాతం సో మృత్పిండేనా అని ఉంది మృత్పిండేనా పక్కన విజ్ఞాతేన పెట్టుకోవాలి ఎందుకని మృరన్మయం విజ్ఞాతము సార్ అని ఉందిగా మృన్మయం విజ్ఞాతము సార్ మృత్పిండేన విజ్ఞాతే ఆ విభక్తిగా ఆ విభక్తి సరిపెట్టుకోవాలి విజ్ఞాతం మృత్పిండేనా విజ్ఞాత అది యాడ్ చేశారు భాష్యకాలు ఉంటే ఆ పద పదాల పదార్థాలని చెప్తున్నారు సో యథా యథానుంది మంత్రంలో యథా అంటే యథాలోకే అనర్థం యథా అంటే ఎలాగైతే అంటే ఒక దృష్టాంతం వేస్తున్నారు అనమాట దృష్టాంతం ఎలా ఇవ్వాలి లోకంలో ఉన్న దృష్టాంతం ఇవ్వాలండి ఎలాగైతే ఇంద్రుడు వరుణుడితోటి ఇలా అన్నాడు అని అలా దృష్టాంతం ఇచ్చేమనుకోండి మీకేమర్థం ఉంది ఇంద్రుడు వరుణ్ తోటి అది దృష్టాంతం ఎలా అవుతుంది కథ అవుతుంది కానీ దృష్టాంతం వల్ల అవుతుంది దృష్టాంతం అంటే లోకంలో ఉన్నది ఇవ్వాలి యథాలోకే ఎందుకంటే శంకర్లు ఎప్పుడు యథా వచ్చిందంటే లోకే అయినా పదం యాడ్ చేస్తారు ఏకేనా ఏకేనా అంటే ఒక్కటి మృతిండేనా ఒక్క మట్టి ముద్ద మీరు తెలుసుకుంటే చాలు మళ్ళీ ఇన్ని మట్టి ముందా ఒక్క మట్టి ముద్ద ఒక్క మట్టి ముద్ద అంటే మట్టి ముద్ద ఒక్కటి తెలుసుకుంటే చాలు ఒక్క మట్టి ముందని కూడా అభిప్రాయం కాదు సంఖ్యాభిప్రాయం కాదు మట్టి ముద్ద ఒక్కటి మీరు తెలుసుకుంటే చాలు ఏకేనా మృతిండేనా విజ్ఞాత ఇంటి ఆ ఒక్క మట్టి ముద్ద ఒక్కటి తెలుసుకోగా ఏకే మృత్యుండే విజ్ఞాతే అనర్థం సతిసప్తం ఎలాగో తృతీయా కూడా అలాగే ఏకైనా మృత్యుండేన విజ్ఞాత అంటే మట్టి ముద్ద ఒక్కటి తెలుసు తెలియబడగా ఏమిటండి మట్టి ముద్ద అంటే ఏమిటది కరక కుంభాది కారణభూతేన కారణాన్ని మీరు తెలుసుకుంటున్నారు అది కారణాన్ని తెలుసుకోవాలి కార్యాన్ని తెలుసుకుంటే ఏమి ఉపయోగం అంతేకాదు కార్యాన్ని తెలుసుకున్నంత కాలం మీరు బద్ధులై ఉంటారు కార్యబుద్ధి కారణబుద్ధి అని రోజు ఉన్నాయి కార్యబుద్ధి స్థూల బుద్ధి కారణబుద్ధి సూక్ష్మ బుద్ధి సో దృశ్యైతే ప్రగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి ఈ ఆత్మస్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారు సూక్ష్మమైన దర్శిభి సూక్ష్మమైన విచారం గలవాళ్ళు తెలుసుకుంటారు సూక్ష్మమైన బుద్ధితో తెలుసుకుంటారు ఆత్మస్వరూపాన్ని సూక్ష్మమైన బుద్ధితో తెలుసుకోగలుగుతారు కానీ స్థూల బుద్ధితో తెలుసుకోలేరు ఒక ఉన్నారు ఆత్మ అది అది ఎక్కడో ఉంటుందండి ఒక పంజరంలో చిలకలో ఉంటుందండి నేను ఇక మా యాభగ గారు సినిమా అనుకుంటున్నారు కదా పంజరంలో చిలకలో ఉండడం అంటే ఆత్మ వాడి వాడి ఆత్మ ఆ పాతాల భైరవ వాడు ఎవడో ఉన్నాడు కదా వాడు ఎవరన్నాం వాడి ఆత్మ చిలకలో ఉండం ఏ క్యాబాత్ హెట్ సో అది స్థూల బుద్ధి అంటే అలా ఉంటుంది అది అది పాఠం చెప్పేసి శిష్యుల్ని జోర్చేసుకునే వాళ్ళంటే లోకంలో చదవలేదు మీరు మరువలాడిపోతూ నీ ఆత్మ అక్కడుంది నీ ఆత్మని నేనేమో సరిపేస్తాను దానికి ఏమో మెరుగులు దిద్దుతాను అంటే పీపులర్ నేను మొన్న ఒకటి చూసిన ఆశ్చర్యపోయాను ఒక ఒక ఆయన ఉన్నాడు ఒక బాబా ఒకళ్ళు బాబాలో ఉంటారు బాబా అంటే సమాజానికి కొంత సేవ చేసేట్లు ఉండాలి కానీ సమాజాన్ని మిస్లీడ్ చేసేట్లు ఉండకూడదు దురదృష్టం దానివల్ల ఏమవుతుందంటే కాషాయం కట్టుకున్నవాడు ప్రతి కూడా అపవాద కింద వచ్చేస్తాం ధైర్యం వస్తుంది అనివే ఈ బాబా ఏం చేస్తాడంటే ఈ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మని శబ్దానికి పంపిస్తారు అదే ఆయన ఆయన చేసే తనది ఒక్కటే ఇంకేమీ చేయదు బతుకున్న వాళ్ళకి ఆయన ఏం చేయదు మీరు మీరు చేసుకునే పనులు చేసుకోండి మద్దర్లో చేసినా పర్లేదు రాయలసీమ మద్దర్లో కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదు వీళ్ళు లంకాల ఏదైనా చేసుకోవచ్చు మీరు మరణించిన తర్వాత మీ కొడుకును నా దగ్గరికి మాకు రావడం మాత్రం అది మాత్రం చూసుకోండి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మీ కొడుకు నా దగ్గరికి రావాలి వస్తే మిమ్మల్ని నేను సబ్దానికి పంపిస్తాను ఎలా పంపిస్తారంటే పంపిస్తాను దట్ ఈస్ ఈజ్ స్పెషల్ టెక్నిక్ కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా బంధువర్గంలో అరే బంధువర్గంలో అయితే ఇప్పుడు ఈ కాకులకు వేస్తారు ధ్యానం కాకులు తీసిస్తారు ఇక్కడ అక్కడే నిలబడతారు కాకులు వేసి కొంచెం దూరంగా పోవచ్చు కానీ అక్కడే నిలబడతారు అక్కడ ఈ కాకికున్నంత భయం లేదా నీకు ఇంకో ఎందుకు దిక్మాను కాకి నేను ఈ కాకులను బాగా పరిశోధన చేశాను ఉత్తరకాశీలో ఉన్నప్పుడు ఒక ఆరు మాసాలు నేను కాపుల మీద పరిశోధన చేశాను అది వాటికి భయం ప్రపంచంలో ఏ త్రానికి లేనంత భయం వాటికి ఉంటుంది ఎలకలు ఉన్నాయనుకోండి నాకు ఎలకలు వస్తూ మా మతాల్లోకి ఎలకలు కందాలు పడ అది తప్పుడు అవుతుంది లేచి అది నాకేస్తుంది నేను దానికి ఇష్టం చూసినప్పుడు అది డివైన్స్ కొంతసేపు పరిస్థితి ఇస్తుంది మీరు లేచినా కూడా అది కదల నేను లేదు హూ హా అంటే అప్పుడు కదిలు లోపలిపోతుంది వీడేదో గది వీడేదో హాన్ చేసి ఇట్లా ఉన్నాడే అని అప్పటికి దానికి ఇంప్రెస్ అవుతుంది అంతవరకు అది ఇంప్రెస్ కాదు అదే కాఫీ మీరు అది నీకేసి చూస్తుంది అక్కడ అన్నం ఉంటుంది నీకేసి చూస్తుంది చూసి మీరు కనుక దానికేసి చూడగానే లేచ కదా భయపడతాయి అంత భయం దానికి ఆ కాకి యొక్క స్వభావం తెలుసుకోకుండా ఆ మెతుకులు అలా చేసి ఆ పక్కన నిలబడతారు వెళ్ళి నెలకొడ అలా పది మంది చూస్తూ ఆ కాకి రాదు వచ్చి దేవుడు అంతా కూడా పాడిపోతుంది పడిపోతే మా అన్న అన్నయ్య మా అయ్యో తింటాడు కదా వాడు మనస్సులో కోరికోతుంది అందుకోసం కాకులు రావట్లేదు ఆవిడ తోట ఆవిడే అల్లారు తండ్రి ఈ కాకులు తింటలేదు ఎందుకు తింటలే వీళ్ళందరూ పక్కన ఉండకపోతే తింటారు ఎలా తింటాయి వీళ్ళు కూడా అది సో నాన్న మనసులో కోరుకోతుందిరా అన్నయ్య అంచేతనే అన్నయ్య అంటే దగ్గర పెడుతున్నవాడు ఆ స్వార్థకర్మ చేస్తున్నవాడు ఆ కోరిక ఒకటి ఉందిరా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ అక్కగారు సిస్టర్స్ వన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆ కోరిక తేకలేదు అంచేతనే కాకో ఒక్క ముగ్గుటో కూడా తింటలేదు నేను నాలుగు ఐదో రోజు నా యోగించుకున్నాను కాకులు తింటలేదు మనసులో కోరిక ఒకటి ఉంది తేకలేదు అని ఒక అక్కయ్య గారు ఒక సిస్టర్ అంటే బ్రదర్స్ అలా వాళ్ళు గడిపెటో ఈ ఇంకో సిస్టర్ అండి అందరూ వినపడేట్లేదు ఏమిటో ఉంటుందంటే అక్క ఆ కోరిక అని ఇంకొక సిస్టర్ అడిగినాడు అడిగితే అదేమిటో నా ఊహ ప్రకారం నాకు నాన్న చెప్పిన దాని పద్దతి కూడా తట్టి ఆ పది భూమి ఉంది కదా దాంట్లో అప్పచెల్లెళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళకి రెండేది ఇస్తే అది ఆవిడ మనస్సు నాన్నగా ఆసిన అది ఆ కోరిక వీళ్ళని తీరిస్తేనే తీరుస్తామని ప్రామిస్ చేస్తేనే కాపులు తింటాయని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేసి చూడండి అని చెప్పినారు అంటే ఇప్పుడు బ్రదర్ వన్ ఆఫ్ ది బ్రదర్స్ వింటున్నాడు ఇచ్చాడు రేపటి నుంచి ఏదైనా చెడు దగ్గరికి లేడీస్ వచ్చారంటే వాళ్ళు ఏర్పడతారు శాస్త్రంలో ఏం చెప్పారు శ్రాద్ధకర్మలోకి లేడీస్ అమ్మని చెప్పారు ఎందుకు చూపించండి వెళ్ళి ఒంటిలో భోజనాలు ఏర్పడుతుందంటే వ్యాగ్ లో అంతేకాని ఇక్కడ మేము టెక్నాలజీ వస్తున్నాం మీరు ఇక్కడ ఫోన్ అవుతాను దాదాపు ఈ చిన్న చెప్పి నీటి కలంబడి నీళ్ళు కూర్చొని ఇలా ఉన్నాయి కానీ ఈ పెద్ద ఏం చేస్తాడంటే మీరు ఆ పెట్టుకోని వ్యక్తి తరఫున వెళ్ళి ఐదు వేలు ఇచ్చి ఆయనేమో ఒక క్రతు ఒకటి చేస్తాడు ఆ శరణి కాల్చిన చోట చేస్తాడు పెళ్ళి పాటి పెడితే అక్కడే చేస్తాడు ఆయనకి ఇంకా అన్ని చేస్తాడు చేసేసి మీకు ప్రసాదం తీస్తాడు హోమాలవి చేసేస్తాడు హోమాలంటే మీరు ఇప్పుడు చేసేవాడు హోమాలను అనకూడదు బట్ని హోమం అదే హోమం అంటే చేస్తాడు చేసేసి వీడియో మీ ఆత్మ మీ మీ బంధువుల ఆత్మ ఇప్పుడు అది స్వర్గానికి వెళ్ళిపోయింది నరకానికి వెళుతూ ఉండది ఇట్ ఈ అండ్ ది వే టు హ్యా నేను డైవర్ట్ చేసేసి స్వర్గానికి పంపించేస్తున్నాను అని చెప్పి వీళ్ళు సంతోషిస్తారు ఇప్పుడు తృప్తి దర్ లుకింగ్ ఫర్ సమ్ కన్సలేషన్ ప్రేమించిన వ్యక్తికి ఏం నన్ను చాలా మంది అడిగారు కాబట్టి మా ప్రేమ ప్రేమించిన వ్యక్తి మరణించారు ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏపై ఉంటుంది అని అడిగా అడిగితే అమ్మా మీరు అలాగంటే దేవుడు మీరు ప్రశ్నించడం సరికాదు మీరు సరిగ్గా చేసుకోండి మీరు పద్ధతి కాదు దీని జీవన యొక్క లక్షణం శాస్త్రంలో మాటలు నేను చెప్పాను నేను శాస్త్రంలో మాట్లాడుతాను మరి ఆయనకి శాస్త్రంలో మాట్లాడింది ఆయన ఈ ఆత్మల్ని పంపించే ప్రయత్నం ఆయన చేస్తాను సో లోకంలో చాలా అజ్ఞానంగా ఉంటారు ఇదంతా స్థూల బుద్ధికి చెప్తా ఈ కథ స్థూల బుద్ధికి ఆత్మ స్థూలంగా అలా ఇటువెళ్లి ఆత్మ అటు మళ్ళీ దేమో అటు వచ్చింది అదేదో ఓ పక్షిలాగో లేకపోతే ఓ మూటలాగో ఏదో ఉంటుందని వీళ్ళ అభిప్రాయం అలాగే వస్తుంది అలా మీరు ఇక్కడి నుంచి అక్కడికి లేచిందని ఇదే ఒక సమస్య దాన్ని వివాహాలే వస్తుంది కాదు దాన్ని ఏదైనా విమర్శిద్దామంటేనేమో మనసు అడ్డొస్తుంది పూజ స్వామిజీ అయితే నిర్మోహమాతంగా శుభ్రంగా తాగవాడు బట్టలు ఉన్నట్టుగా ఉతికి ఈ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని ఈ కుండలినియంతో జస్ట్ త్రాస్లెస్ ఇట్ నేను కొంచెం సందేహిస్తూ మాట్లాడతాను కానీ నాకు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ దిస్ ఈజ్ నాట్ ది ప్రాపర్ వే ఆఫ్ పుటింగ్ థింగ్స్ అని ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ స్పిరిట్ అని దెర్ ఈజ్ సమ్ రిలవెన్స్ ఎన్నిట్ ఆల్ దాట్ ఐ నో అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో బట్ ఆత్మ బొడ్డు నుంచి గుండె దగ్గరికి వచ్చింది గుండు నుంచి మెల్లా వచ్చింది మెల్ల నుంచి మెత్తి మీద అలా అంటే మాత్రం చాలా తప్పదు అలా వచ్చి ఆత్మ అవుతుంది టూ యూఆర్ కాన్క్రిటైజింగ్ సెటిల్ థింగ్ అలాగే దాన్ని ఫై కాంట్రెడేషన్ కాదు గ్రాస్టిఫై చేయకూడదు ఎప్పుడు అత్యంత సూక్ష్మమైన తత్వాన్ని అలా గ్రాస్టిఫై చేయకూడదు అటామిక్ థిరీలో కూడా న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది ఎలక్ట్రానిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పినటువంటి థీరీకి వెంటనే సైన్స్ లో ఏమని చెప్తారంటే ఇదేదో ఇది ఉందంటే ఈ రకమైన వర్ణన అదేదో బాల్స్ ఒక పెద్ద బాల్ చుట్టూ చిన్న బాల్స్ తిరుగుతున్నట్టుగా ఉంది దీస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్లెనేషన్ విచ్ అకౌంట్స్ ఫర్ అయ్యియస్ ఫినామినా అబ్జర్వ్ అంతేకాని యాటమ్ అంటే ఇలాగే బాల్ స్వరూపంగా ఉంటుంది అనేటువంటి దృష్టికోణం మాత్రం సరికాదు ఇట్ ఈస్ నాట్ ఎ బాల్ ఎలక్ట్రానిక్ నాట్ ఎ బాల్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫీల్డ్ అండ్ థింగ్స్ ఆర్ నాట్ యాజ్ గ్రాఫ్ యాజ్ యూ ఎన్ ఎన్ ఎస్ యూనిట్ సటిల్ అని సైన్స్ ను చెప్తారు కాబట్టి సూక్ష్మబుద్ధి ఉండాలి కానీ స్థూలంగా ఎప్పుడూ ఆలోచించకూడదు ఇంకైతేనే కారణ బుద్ధి కార్యబుద్ది కార్యబుద్ధి తోటి ఆలోచిస్తే మీకు తెలుసున్న చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఆలోచించకూడదు ఇప్పుడు కారణ బుద్ధిలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఘటన గురించి ఆలోచించేప్పుడు ఘటము ఈ గుట్టింది ఇక్కడ అలా కాదు అసలు ఘటము యొక్క మూలమేమిటి మృత్ జగత్తు యొక్క మూలమేమిటి వాట్ ఈజ్ ది ఆరిజినఫ్ లైఫ్ వాట్ ఈస్ ది మీనింగ్లెస్ లాయ్ లైఫ్ అంటే జీవితం వట్ ఈజ్ ది లింగ్ అండ్ వట్ ఈజ్ ది పర్పస్ అఫ్లాయన్స్ వాట్ ఆర్ మైర్ వాట్ ఆర్ దీస్ ఫంక్షన్స్ చూపు చెవి వాట్ ఆర్ దీస్ అని ఇలా ఆలోచిస్తే వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు కానీ ఇంట్లో ఎందుకు చెప్పాం చూడండి గ్రాసిఫికేషన్ అది ఎందుకు పలికిరమాట కాబట్టి కారణ దృష్టి ఆ కారణ దృష్టిని బాగా దృఢం చేయటం కోసమే ఘటము మిథ్యా లేకపోతే గతాన్ని మిచ్చి చేసి మేమేం సాధించేది కారణ దృష్టిని బాగా అలవాటు చేయడం అదే ఆయన తదనన్యత్వం ఆరంభ శబ్దాదిద్య అనే అధికరణంలో ఈ కారణ కార్యముల యొక్క విచారం చాలా లోతుగా ఉంటుంది తటే అనన్యత్వం తటంటే కారణం కారణ అనన్యత్వం కార్యశ కార్యము కారణాన్ని విడిచి ఉండలేదు కాబట్టి దాని మీదే విచారం సో కరక కుంభాది కారణభూతైన మృతిపిండేనాది మట్టి ముద్ద ఈ మట్టి ము దిస్ ఈజ్ ది ఆరిజిన్ కారణము సర్ ఆల్ ఆల్ వెరైటీస్ కరక అంటే బాణ బాణ బాణ అంటాను చూడండి పెద్దది అది కరక ఉంటాను అంటే ఈ చాకళ్ళు వాడుతూ ఉంటారు బాణ అంటారు పెద్దదిగా ఉంటుంది కుంభం అంటే కొండ నాలుగైదు పెట్టుకుందుకు వాడుతూ ఉంటారు విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉన్న పదాలు వాడుతున్నారు ఆయన చూసినా ఆ పదాలు ఆది శబ్దం చేత శరా సంస్కృతి కూడా ఉంటుంది శరా అంటారు అంటే మూకుడు అని అర్థం ఆ పైన మోపేస్తుంది అది కూడా మట్టితోటే చేస్తాం ఇత్యాదిలు వీటన్నిటికీ కారణమైనది మృతి మట్టి ముద్ద విజ్ఞాపేన మీరు మట్టి ముద్దని తెలుసుకోగా కర్మమనేది వికార జాతం మిగిలిన దంత మిగిలిన దంత అంటే ఏంటండి వికార జాపంటే సమూహము వికారములు ఈ మట్టి ముద్ద అన్ని మట్టి ముద్దలే ఇతకి ఓ మట్టి ముద్ద ఓ రకంగా ఉంది సంస్థానం ఇంకో మట్టి ముద్ద సంస్థానం ఇంకో రకంగా ఉంది మరో సంస్థానం ఇంకో రకంగా ఇప్పుడు బొమ్మల కింద తయారు చేస్తారు చాక్లెట్లు బొమ్మల కింద చేస్తారు అంతా ముద్ద పెట్టుకుంటాడు ముందే ఆ ముద్దని చిన్న చిన్న ముద్దల కింద కూడా నివసిస్తాడు ఆ ముద్ద ఏం చేస్తాడంటే ఇలా సిలిండ్రికల్ గా ఇంత పొడుగ్గా చేస్తుంది ఇలా చేసి చేతు కూర్చుని అలలు అల్లలో అలా కట్ చేసేస్తాడు కట్ చేసేస్తే ఓ చిన్న ముద్దలో యాభై ఏర్పడతాయి ఇప్పుడు యాభై ముద్దల్ని తీసుకుంటారు ఓ ముద్ద చేత అంటాడు ఇంకో ముద్ద గుర్రం అంటాడు ఇంకో ముద్ద గాడిదడు ఇంకో ముద్ద అలా చేస్తుంది చేసి వాటికి రేపలు చేసి పిల్లలకి ఇస్తారు పిల్లలు మహోత్సాహపెడుకుంటాను అబ్బో ఇది గుర్రం అది గాడిద నాకు గుర్రం కావాలి గాడిదే జరిగే అడుగుంటారు కూడా అలాగే నేను చిన్నప్పుడు అలాగే అది వెళ్ళం నాకు గుర్రదే కావాలి చీలక నాకు వద్దు చిలక ఆడపిల్లలాగా గుర్రంగా ఇలా ఉంటుంది నామరూప బుద్ధించే అలాగే ఉంటుంది అమ్మగారు ఉంటారు ఎరే జరిగోహన్ రా నోట్లో అది గురవం కాదు కాదు నోట్లో వేసుకుంటే కలుస్తుంది ఏమిటో అది ఆ నామరూపం దాన్ని చేసి చూడడం మానేసి నోట్లో పారేసుకుంటే దాన్ని బతికేటో బయటకుంటుంది అలా కంటితో చూసేసి కంగారు ఉండిపోతే ఏమైనా అంటే స్థూలంగా ఉండకూడదు సూక్ష్మంగా కదా సో ఆ కాబట్టి అన్యద్వికార జాతం ఇవన్నీ ఈ వికారాలన్నీ కూడా ఈ రూపాలన్నీ నామాలన్నీ కూడా ఇదంతా కూడా మట్టి ముద్ద తప్పించేం కాదు మురన్మయం మృద్వికార జాతం విజ్ఞాతం సార్ కాబట్టి నీకు కనుక అసలు ఆ చాక్రెట్ దేని తయారు దాని సమాచారం ఏంటో తెలిస్తే ఈ బొమ్మలన్నీ తెలిసినట్టు రిక్మాన్ల బొమ్మలు ఈ లోపల ఏం తెలుసుకుంటారంటే చాకరెట్ బొమ్మలు అన్నీ లిస్టు బొమ్మలు తీసి ఫోటోగ్రాఫ్ తీసి ఏం చేస్తారా ఇదో పిచ్చి లోకంలో Kanakata kallā shodatītā kallā, nobhya shodatā. Izī, izī, izī, izī. What are you going to do with all that? Atta ʻidāsa, āsūdhināya ʻoparāsana, manchide. So you will go out of our land. That is, ātattvā jutu sīvarī kishanmi, kura, what is all this Sanā-Pṣṇā? Stamp kalakci sīvarī, what is it that he, you understand? Here, stamp, stamp, stamp, stamp, stamp, stamp. What's stamp? Kāya is, he demo, he kāya ma demo, he ingestat. ఓ అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి కాయిన్స్ కలెక్షన్ అంటే ఇష్టం చిన్నతనం కదండీ నాలుగో తర్వాత ఐదో తర్వాత నన్ను అప్పుడప్పుడు స్వామీజీ అన్నం పెడుతూ ఉంటుంది నేను ఏం చేస్తానంటే ఈ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసి ఉంటా దుబాయ్ కాయిన్స్ పౌండ్స్ కాయిన్స్ వన్ పౌండ్ హాఫ్ పౌండ్ పెన్ డాలర్ కాయిన్స్ అమెరికన్ కెనేడియన్ కాయిన్స్ సింగాపూర్ కాయిన్స్ ఇజ్రేయల్ కాయిన్స్ చైనీస్ కాయిన్స్ ఇవన్నీ ఇవన్నీ ఇచ్చా నేను ఏం చేసుకుంటాను అదేవో పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే పదివేల అమ్మాయి చూసుకుని లెక్క పెట్టుకుని రికార్డ్ చేసుకుని పెట్టుకుని ఇది చేయిస్ కానీ లిస్ట్ రాసుకుని పెట్టుకుంది పనికి మరి మరి ఈసారి ఏ కాయిన్స్ బ్రెజిల్ కాయిన్స్ తీసుకొస్తానమ్మా బ్రెజిల్ కాయిన్స్ ఇచ్చా పనికి ఇంక ఈసారి ఏం కాయిన్స్ తీసుకొస్తారంటే ఇంకేం కాయిన్స్ లేదో చూడడం లేదా అని ఏదో చేద్దాం సో అది ఆ చిన్నతనంలో ఇది ఏం ఇంకా ఓ నాలుగు ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి కాయిన్స్ అడగదు గ్రో గ్రో అవుట్ ఇలానే లక్షణ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు దట్ ఈజ్ ఆల్సో దట్ సో ఇది ఒక పిచ్చి ఇగ్నేహాల్స్ ఆన్ రిలవెన్సే సో ఈ నామరూప బుద్ధి అలాగే ఉంటుంది కానీ తత్వం తెలుసున్నవాడి ఆయన ఎందుకు వచ్చిన కాయిన్స్ అన్ని ఒకటే అన్ని మృద్వికార జాతము ఒకటే ఒకటి తెలిస్తే అన్నీ తెలుసు అంటే దాని అర్థం ఏంటంటే కుండలు మట్టి పాయింట్ కాదు కారణం తెలుసుకునే వరకు నీకు జీవితం సార్థకం కాబోదు నువ్వు కారణాన్ని తెలుసుకో జీవితంలో ఉండే సూపర్ ఫిషియల్ అంశాలు ఎన్ని తెలిసినా ఒక్కటే వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే కారణ బుద్ధిని మీద నువ్వు విచారం చేస్తే బాగుపడతావు అంతవరకు ఈ సంసారం ఇలా కొనసాగుతుంది అని అభిప్రాయం కారణే విజ్ఞాతే కార్యమన్యద్జ్ఞాతం సత్ ఇది ప్రశ్న ఒకపక్షం ఏమిటండి కారణం అన్యత్ కార్యం అన్యత్ కారణం వేరు కార్యం వేరు కాబట్టి కారణం తెలిస్తే కారణమే తెలుస్తుంది కానీ కారణం కంటే భిన్నమైన కార్యమే తెలుస్తుంది అన్యత్ కారణం కారణం అన్యత్ కార్యం కార్యం వేరు కారణం వేరు ఏది తెలిస్తే అదే తెలుస్తుంది కానీ ఇంకోటి మీకు తెలుస్తుంది కాబట్టి కారణం తెలిస్తే కారణమే తెలుస్తుంది కానీ కారణము కంటే భిన్నమైనటువంటి కార్యం ఎలా తెలుస్తుంది అని ప్రశ్న ఆ ప్రశ్నలో ఓసుది అనుగ్రహాన్ని కనపడుతుంది ఏంటంటే కారణం కంటే భిన్నంగా ఉంది కార్యము అని దానికి సమాధానం ఏం చెప్తామంటే కారణం భిన్నంగా లేదా కారణం వెళ్ళి మీ ప్రశ్న అయితే మీనింగ్ ఏం చెప్తున్నారా నైష దోష కారణ అనన్యత్వా కార్యశ తదనన్యత్వం ఆరంభణ శబ్దాది అదే అనన్యత్వం ఇది నీ నీ చెప్పిన అబ్జెక్షన్ నిలబడదు ఎందువల్ల కార్యమనేది కారణము కంటే అన్యముగా లేదు గనుక అన్యట్ కార్యం అంటున్నాడు కదా అన్యటైతే నేను చెప్పింది కదా కారణం అన్యటంటే భిన్నము మరొకటి కారణం తెలిస్తే కార్యం మరొకటైతే అని తెలిసినట్టు కాదు దానివల్ల వేరే తెలుసుకోవాల్సిందే కానీ ఆ దోషం కుదరదు ఎందుకని కారణము కంటే అన్యత్ మరి ఒకటి కామూ కాదు కార్యము కారణమే కార్యం రూపంగా ఉంది ఇది ప్రతిపాదన వెరీ ఫార్ రీచింగ్ కంక్లూషన్ అది సంగ్రహవాస్యం దానికి వివరణ రేక్షిస్తాం అది ఎల్లుండి చెప్తాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమదశ్యే పూర్ణశమాదాయ పూర్ణమేవా అవశిష్యం శాంతి శాంతి శాంతి హి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తస్ శ్రీకృష్ణార్ నమస్తూ